అవని సుడు ఆ ఓర్బు తాల్మి జే గే తాల్మి చేత కీర్తి చేసతి కీర్తిందూ దేవేంద్రుని తోసమానుడు శౌర్యముతే ఆ శౌర్యమునందు మహావిష్ణువుతో సమానుడుగున్న ఆ సుఖీర్వమునందు పంకజ వైద్య చంద్రునితో సమానుడు సుభాము పూర్ణ తెలంగాణ నుండు ఆ పూర్ణ చంద్రునితో సమానమైన ముఖం సంపూర్ణ తేజుడు సంపూర్ణమైనటువంటి తేజస్సు గలవాడు అనగు రాజానులంబిండో పాపరహితుడు మోకాళ్ళ వరకు దిగిన చేతులు గలవాడు కోటి సంకాస సుందరుండో ఆ కోటి మన్మధులతో సమానమైన సౌందర్యం గలవాడు మత్త మాతంగో ఆ మధించినటువంటి యొక్క మాతంగము అలే సుందరమైన నడకగలవాడువా మానధరుడు మానగలవాడు గురుమణి బిరత్వం త్రిస్థిరుడంగ వర్ణితుడయ్య అన్ని యొక్క భర్తకు త్రిస్థురుడనే కరాము అను సుమా అంటూ ఉన్నాడు ఆ యొక్క సాముద్రిక లక్షణములని చెబుతున్నా ఇ గుణములున్నవి ఆ రాబును కొని చెబుతున్నాడు ఏమిటి అంటే గురుమణిబంధము గురుమణిబంధము ఈ యొక్క మణిబంధములు ముష్టి పిడికిన్ని వరము వక్షస్థలమును స్థిరత్వం ఇవి మూడు స్థిర గట్టిగా ఉన్న కారణం చేత త్రిస్థులుడు అనే పేరు ఉన్నదమ్మా నీ యొక్క భర్తకు క్రమమున్న బాహుద్వ ప్రతి ఆ త్రిప్రలంబుడు అనే యొక్క పేరు ఉన్నటు మా మూడు స్థలముల ఎందు ఆ లంబత్వం ఉన్న కారణం చేత ఆ అంటారు ఏమిటి అంటే ముష్కములుబములు కనుమములు రెండు నువయము బాహువులు రెండు దీర్ఘములై ఉన్న కారణం చేతడు అంటారు ఈ వెంట్రుకలున్నాయి అలా పెట్టినట్టయితే చివర్లన్నీ సమానంగా ఉండాలట తెచ్చు తగ్గులు ఉండకూడదు అలా వెంట్రుకలు సరజానుతలు ఈ మోకాళ్ళు రెండు వెంటుగొరు సమ వృషముడు ఆ వృషణములు రెండు సమానంగా ఉన్న కారణం చేత హెచ్చుదగలు లేవట అందువల్ల త్రిసముడు పేరు ఉన్నదమ్మా నాభ్యంతరము బొడ్డు లోపలన్ను మూడోది వక్షము ఆ వక్షలమున్నుయా మూడు కూడా ఆ ఎత్తుగా ఉన్న కాలేత డు అనే బిరుదు ఉన్నది నేత్రాంత పాట తల నఖములందు రక్తమగలిగి వాసవ సమానుడైన నీ వల్ల భుండు పొందు త్రితాముడన ధాతి పొగను ఆ మూడు స్థలముల ఎందు ఎర్రదన ఉన్న కారణంచేత త్రితాముడు అంటారు ఎక్కడెక్కడా ఆ నేత్రముల యొక్క కొల కుల ఎందు పాణి పాలు ఆ పాడి చేతులు ఈ మూర్తి మూడు స్థలముల ఎందు ఎవరదనం కలిగి ఉన్న కారణం చేతామ్రుడు అంటారు మరియు బాధరేఖలను తన చాటు సృధతా విశేషం కలిగి త్రిస్నిగ్డే ఆ మూడు సలభై ఎందుగా ఉన్న కారణం చేత త్రిస్నిగ్ధుడు అంటారు వరాంగము పాదరేఖలు పాదరేఖలు ఇవి నున్నగా ఉన్న కారణం చేత అంటారు స్వరమును సత్వము నాభింది వల్ల త్రి గంభీరు ఆ మూడు సలభల ఎందు గంభీరము ఉన్న కారణం చేత త్రి అంటారు ఏమిటి అంటే స్వరమును కంఠ స్వరమును నాభి బొడ్డు సత్వము బలమును ఇవి గంభీరంగా ఉన్న కారణం చేత త్రిగంభీరుడనే విజంద నిడు రాముడు త్రవళింతుడనెల ఆ పొట్ట మీద మూడు మనతలు లలాటమునందు మూడు మనతలు ఉన్న కారణం చేత త్రవళి వంతుడనే పేరు ఉన్నది సుమా నీ భర్తకుగా నీ గుడు నభినతికెక్కడు తనముల ఎందుకు కొంచెం ముంగి ఉన్న కారణం చేత తనతుడు అంటారు తన చూచగములు తనముల యొక్క మనులు నువ్వు పాదరేఖలు పాదరేఖలు ఆ వంగి ఉన్న కారణించేతుడు అంటారు జంకృత గుట్టర్యంగుటన గజ లక్షణ విధుల చేజననము అక్కడ ఆ మర్మావయమును జంఘికలు ఆ జంగిక్కలు పృష్ట భాగమును రసం బుల్లకుంట వలన ఈ నాలుగు రసములు గురచగా ఉన్న కారణం చేత చతుర్ చతుర్యంగు చతుర్యంగుడనే పేరు ఉన్న శీర్షుడ పుట్ట పార్థవీ ధర లక్షణ గులాదోరు త్రిశేషవంతుండను ఆ సరస్సున మూడు సుళ్ళు ఉన్న వివా అందరికీ ఒకటి ఉంటాయి లేకపోతే రెండు ఎంత మించి ఉండవు మూడు సుళ్ళు ఉన్న కారణం చేత ఆ త్రిశీర్షవంతుడు అనే పేరు ఉన్నది సాధ్యత సంప్రాప్తి సూచిక వేళ మూల మూలందు నాలుగు వేదములు వచ్చును అని సూచించే నాలుగు రేఖలున్న కారణం చేత చతురు సూచికా చతుకలుష్కలున్నది సుమానకు తామర నేత్రడితములందు తగలలాటం గునందు పాదం గునందు పరేఖలు నాలుగు వరలు తునికి చితి చతుర్లేఖుడన గవిస్తుతి వహించువాదములందు పాదంగునందు పాదమునందున్న కారణం చేత చతుర్లేఖుడనే యొక్క పేరు ఉన్నది సుమాగా చతుర్విశక్యం గోష్ఠాత్మకం వైన హక్తం పుకిసుకు వనందుకు ఆ చతుర్విశతి ఇరవై నాలుగు అంగుళములు కలిగినటువంటిది ఒక చిష్కు వరి చెప్పబడును అతి కిష్ చతుమాణ దేహము గలవాడుగా ఉన్న చతుష్ నగు ఆ అతి నాలుగు ప్రమాణము కలిగిన దేహం గలవాడుగునుగా చతుష్కునరి పేరు ఉన్నది సుమంగే తొడలు మోకాళ్ళు మరి జేతులను పెక్కలవేయని నాలుగు సమంగుల గుట్ట వలన తొడలున్ను పెక్కలు మోకాళ్ళు మోకాళ్ళు చేతులు చేతులు రెండు ఈ నాలుగు సమంబులు సమానంగా ఉన్న కారణం చేత దాసరథుడు చతుర్థముడనగా ప్రసిద్ధి గంకే చతు రాముడు అద్య ముఖిందుల నాలుగు గేసులంత విశేషములు కలిగి నా రఘుపతి చతుర్దంసుడనగా దంతములున్నవి దా చతుర్దంతుడు అనే ఉన్నదమ్మాడువాడుగా ఉన్న వనరు చతుర్గతి అనంగ వనరు సింహం మాదిరిగా పెద్దపులి మాదిరిగా ఎనుగు మాదిరిగా ఆబోదు మాదిరిగా నడచేవాడు గనుక ఆ రామచంద్ర స్వామి వారికి చతుర్గతుడే చతుర్గతని మహామృదులములై బాటికి నెక్కిందుగలిగిన కారణం చేత ఆ పంచసిద్ధుడనే యొక్క హించినాడు ఏర్హ తనూర రోముహ రోమములు ముఖమును నఖా గోల్లున్ను వాక్ వాక్కురా చర్మములు చర్మములు ఇవి మృదువులుగా ఉన్న కారణం చేత పంచశ్రిగ్ధులనే యొక్క పేరు ఉన్నది సుమార ఆ రెండు తొడలున్నుకలు వాహువులు అంగుడు ఆ అంగుళులు దీర్ఘం బుల్ల గుట్టేసి ఆ దీర్ఘములుగా ఉన్న కారణం చేత అష్టవంశ వంతుండన నవలిలో నధిక విఖ్యాతి వడసీ విధుండు అష్టవంశ వంశుడు అనే యొక్క పేరు ఉన్నది సుమా నీ భర్త ఈయన రాపులకు జాగృతి నొప్పుటేతన దశ పద్డ ఆ పది భాగములు పద్మము మాదిరిగా ఉన్న కారణం చేత దశ పద్డంటారు తన చేతులు ముఖమును నాలుగు ఆ దౌడులు పెదవులు లోచనములు నేత్రములున్ను ఈ పదిన్ని పద్మాగుతిగా ఉన్న కారణించే దా దశ పద్ముడు పేరు ఉన్నది కంఠము కన్నము హులను బురువులై తోతుగా ఉన్న సరసి దిశ స్థలముల విశాలతో ఉన్న కారణం చేత దశ విశాలుడి యొక్క పేరు ఉన్నది ఏను కంఠమును కన్నము చెవులు హృదయమును అంగులు ఆ పాదములు తోతుగా ఉన్నా గంభీరములై తోచిన కారణం చేత దశ విశాలు దశ విశాలుడు పది విశాలత్వం ఉన్న కారణం చేత దశ విశారుడనే ఉన్నది మాతృమిటేతనే తిక్కవంతుడనకాల్లి వైపు ఏడుగురు తండ్రి వైపు ఏడుగురు మహాపవిత్రుడైన కారణం చేత అటువంటి వంశమునందు బుడ్డిన వాడు గనుక ద్విశక్రవంతుడిని యొక్క అమ్మున్నదమ్మా కన్నమును పాలతలము వక్షస్థలము కుక్షీను ఖానమును మార్చి కక్షి యొగమున్నతములై ప్రకాశింతునికి జనకసు షడున్న వహించు ఆరు తలముల ఎందు ఉన్న చదువు ఎత్తుగా ఉన్న కారణం చేత షడున్నతుడు అంటారు నీ భర్తను స్కందము స్కందము స్కంద భాగములు తలములాటమును వక్షస్థలూ వక్షస్థలమునో అక్ష నేత్రములు ఉన్నతములై ప్రకాశించుతునికి మరియు నమ్ములి పర్వంకేసరు మనఖ జన్మములు శ్రులు మతియు దర్శనము సేభమును దాల్ తనువులముట నవనతుండ నవనలు నా నడవరు అంగుళి పర్వములు ఆ వేళ్ల యొక్క పర్వములున్ను మేష వెంట్రుకలు రోమ రోమములున్ను నఖ గోళ్లు చర్మ చర్మమును శేస్త్రు మేసములు మతియు దర్శనవు దర్శనమును సేఫమును సేఫమును చాలా తనువుల గుట ఇవి తనువులు సూక్ష్మములుగా ఉన్న కారణం చేత నవతనుడు యొక్క పేరు ఉన్నది పూర్వాహ పరావునొప్పు ఆ మూడు కాలములెందు అర్థము కాపము ఈ మూటిని మూడు కాలములెందు విభజించి చక్కగా అనుభవించిన కారణం చేత సకల శాస్త్రోక్త మహాపురుష లక్షణములు సగల గుణాభిరాముందుకు రాముని కొక్కనికి దక్క నన్నెలకెవరికి లేవు కనుక ఈ సాముద్రిక శాస్త్రోదములైన ఈ లక్షణములు ఈ మూడు లోకముల ఎందు రామునికి ఒక్కరికి తప్ప ఇంకొకరి ఎవరికీ మునుజన్ తమ్ముడు సౌమిత్రి రూపానురాగ సౌహార్ద గుణ శ్రీమహిత రూప యౌగన కోమల శౌయమున నన్నకుంసరి వచ్చులే ఆ మహాపురుషుడు ఆ రాముని యొక్క తమ్మున్నాడి లక్ష్మణుడు ఈ చెప్పినటువంటి గుణముల ఎందు అన్నిటి ఎందు కూడా అన్నకు సమానమైన వాడు కానక వెదు నెక్కడలిద్దరూ కూడా పంచవటికి వచ్చి అక్కడ చూచి నీవు కనపడకపోయిన కారణంచేత నిన్ను వెదుగుతూ బయలుదేరినారు శైలని పర్వత ప్రాంతము ఆరణ్య ప్రాంతమంతా కూడా వెదకుతుండగా సుగ్రీ ఉండు హక్కు నిరస్తుండీ గిరికూటమున నిరసించి ఉన్నవాడు కుటుంజేసి మహాధనులై తన కడుగు ఒత్తున్న వారి రామలక్ష్మణుల గవ్వులందూచి ీవుడు చాలా భయపడినాడు వాలి పంపించగా తన్ను చంపడానికై వచ్చినటువంటి ఎవరో మహాపురుషులను శంకించగా నేను పోయారాబ లక్షణల యొక్క విషయమంతా తెలుసుకుని తరువాత తీసుకుని వచ్చి సుగ్రీవుడితో సచ్యం చేయించినాను ఆ కారణం చేత రామచంద్రస్వామి వారు వాలిని సంహరించగా ఆ సుగ్రీవునకు ఈ వానర రాజ్యము యావత్తు వచ్చింది రాగా సంతోషయుక్తుడై సమస్తమైన వానరులను నిన్ను వెదగటానికి నాలుగు దిక్కులకు పంపించినాడు అనేక వేల మంది పోయినారు అందులో మేము మాత్రము ఈ దక్షిణ దిశకు బయలుదేరి సముద్రము తరించి ఈ రావణ లంకకు వచ్చి రాత్రి ఈ లంక యావత్తు శోధించి ఇక్కడ నిన్ను దర్శించావా ఏ మహాపురుషుని గనో నేపుణ్య అత్తు పాద పరాగం గౌతమ గేహిని కలుషమటే ఆ ఏ మహాపుణ్య అత్తుని యొక్క పాద పరాగమూ గౌతమ ధపపద్ ఆయన యొక్క పాపమంతా నశింపజేశంకు ఒక మిథిలాభినాథుడవ్వానికి నన్న సంఘ ఆశమధన విరుతుడు ఏ ఉంకువుగా చేసినటువంటి వాడి జనక చక్రవర్తి ఏ మహాపురుషులకు నన్ను ఇచ్చి విభాగము చేసనోము ఏ జగన్నుని చే రాజవంశ రాతి పరశురాముడు పరాభవమునుంది ఆ ఏ మహాపురుషుని రాజవంశములకు శత్రు పరశురాముడు పరాభవము చెంది తిరిగి భోజనము అట్టి రామున గహిల లోకైక భర్తకుల కన్నిటికీ ప్రభు అయిన వానికి మహాద్రకి ఆ అర్థులైనటువంటి వారికి రక్షకుడైన వానికి పర్వతంతో సమానమైన సయ గల వానికి చేందనము చేసి సీత కుశలమడి చెప్పు అటువంటి రామునకు శరస్సు చేత అవల్చీత ఆ వంద చేసి ఈ కుశలపు క్షేమం అడిగిందని చెప్పవయ్యావు వరవర్యా నన్ను తండ్రి నట్టు రాముని తండ్రి నట్టు సంభావించి అవక్తి సలుపు ఆ నన్ను తల్లిగా రాముని తండ్రిగా ఆడైవడు మా ఎందు భక్తి సలిపెను బతికినవడు సమీపముల లేని ముహూర్తం కల్ప సమాన గుర్తుదోతు ఆ ఎవడు సమీపముల్లేని ముహూర్తము రామునకు కల్ప సమానమయ్యి తోతునో సంపదవునికి వచ్చేయమైన ఐశ్వర్యములు రాజ్యముని అవద్దు వదలి మహాముహుడు అన్నతో కూడి ఈ అరంగ్యమునకు వచ్చు నో ఆకటి దప్పిచే నని ఆకలి చేత దబ్బి చేత బాథ పడకుండా వనమునందు ఈ పద్నాలుగు సంవత్సరములు ఎవడు రక్షించను అది ఎత్తు ఏ పుణ్యు గని అది బలసూదను దివేందుని కన్న విధముగా సుమిత్ర మహాపురుషుని గనేను లక్షణుడు తనగా నన్ను ప్రీతి గడపేత్తినట్లుగా నీటి చె అడ్డీ నీతి శాస్త్ర విశారదుడైన లక్ష్మణుడు ప్రేమ కలిగి నన్ను రక్షించేటట్టుగా ఆయనకు చెప్పవయ్యాటికి వన చిరోత్మ నా దొరవస్తేమటికి జానకి అని చెప్పవయ్యమ్మ అటువంటి శరచుద్ధము కలిగినటువంటి వాడును పవిత్రమైన శీలము కలిగినటువంటి వాడున్ను మహాపురుషుడైన లక్ష్మణునకు నా దురవస్థ లంకలో నేనున్నటువంటి దురవస్థయావత్తు చెప్పి నన్ను రక్షించేటట్టుగా చేయవయ్యంగ రామునితో నా వచనంగా నింకనొక్క మాసం జీవించి ఉండటము ఆనంద బల సంపన్నుండ మహాబల సంపన్నుండీ వృక్షములన్నిటిని పెళ్లగించడానికి ఆరంభించినాడు హనుమశా ఆ గగనమును వరైతున్న శిఖరములు గెలిగినటువంటి వృక్షములన్నిటినీ కూడా విరుగు ద్రోహిచూలంపుతూ ఆ తీగ ఇల్లు యావత్తూ కూడా అనేక నిగుణులు యావత్ భంజించుతూ సింహానికి సింహము శరభము మొదలైన మృగములన్నిటినీ కూడా పార్వత పారదోలుచువే పర్వతములు చూర్ణము చేయితూ ఆ బావులు దిగుడు బావులు మొదలైనవన్నీ కూడా పూజు గంధ సింధుల జలాశయం మన మతపును మాదిరిగా కాసారముల ఎందుకు వేషించి బురత బురత చేయుతూ కొమ్మలు విరుచుతూ చెత్త కొమ్మలన్నీ కరగదీసి పారవయిస్తులాగృహములు వీటినన్నిటినీ కూడా విరిగేటట్టు ద్రోహితూ ఫలంగు ఫలముల రాష్ట కోతూ అనేక ప్రకారముల సీత వృక్షం ఒక్కటి దక్క దక్కిన వనం అంతయువించిన ఆ సీత మహాదేవి ఉన్న కీరాజ వృక్షము ఒకటి తప్ప ఆ వనము యావత్తు నాశనం నాశనము చేసినాడు ఆ సమర్థమైన వృక్షములన్నీ కూడా విరిగి పడిపోయిన వనములో ఒక్క చెట్టు లేదు నిలబడ్డ చెట్టు వ్యాకులత మొహోరాల మృగములను ఆ వ్యాకులమైపోయిన మృగములను సర్పములు మొదలైన మిగిలిగినే సముటి తల కాసమూహమునై దావా ముట్టుకున్నప్పుడు ఆ అరణ్య యావత్తు ఎలా నాశనమైపోవును ఆ ప్రకారంగా నాశనమైపోయింది మృగపక్షలు భయా రాక్షసులకు తెలుపుతూ సేయుతూ పర ఉంగ మృగములు పక్షులు కూడా పెద్ద పెద్ద ధ్వనులు చేయుతూ రాక్షసులకు మీకందరికీ కూడా వినాశం వచ్చింది సుభ అని చెప్పుతున్నట్టుగా ధ్వనిస్తూ పారిపోతూ ఉన్నవింకా నివాసులకు రాక్షసులందరూ త్రాస సంభ్రాంతులైరి ఆ ఒక్కొక్క చెట్టు పుడుతూ పెద్ద మాత్ర మోగుతూ ఉన్నది రాక్షసులంతా కూడా ఇదేదో మహాప్రళయం వచ్చిందని భయపడిపోతూ ఉన్నారు మహాసత్తు ఆ మహా సంపన్నుడు బలవంతుడైన హనుమ ఓ ప్రత్యంత సంపాదించి ఆ ప్రమదావనం అంతా నాదరం చేసినటువంటి వాడయ్యే రావణులకు సిగ్గుబుట్టించి రాక్షసులకు భయావహం రాక్ష కలిగేటట్టుగా మీరు మందర సంకాశముగా శరీరమును పెంచి నిజ తేజోజాలం మన గగల లక్ష్మికి పీతాంబరత్వం సంపాదింప తన యొక్క దేహకాంతుల చేత గగల లక్ష్మి యావత్తూ కూడా పచ్చగా గోచరిస్తూ ఉండగా చూరణ రూఢుండింపక మహాబలులైన పెక్కండ రక్సులతో నొక్కున నొక్క సమకడ్ ఆ తోరణం మీద పోయి కూర్చున్నాడు అనేక మంది రాక్షసులతో తానొక్కడే యుద్ధం చేయగలిగిన సబద్ధత గలవాడయ్యే అద్భుతం మన తేజరిళ్ళుతో రాక్షసుల రాక చెదురు చూసుకుండే ఆ అద్భుతమయ్యి ఆశ్చర్యకరమైన ప్రతాపం ఇక రాక్షసులు ఎప్పుడు వస్తారో ఆ యుద్ధానికి అని చూస్తూ ఉన్నాడు లేచినారట రాక్షస స్త్రీలు లేచి చూస్తే వనము ఏ మీ పేరు కూడా లేదు అంతా విధ్వస్థం అయిపోయింది పొచ్చుల యొక్క అపారంగా అరస్తూ ఉన్నవే విన్నీ సూచి లేచినటువంటి వారయేరు హనుమంతుల పర్వతంతో ఆ సూచునితో సమానమైన కాంతి కలిగి తోరణ స్తంభము నుండి కూర్చున్న హనుమని చూచి భయపడినటువంటి వారై రాక్షస స్త్రీలందరూ జనకే సంపద ఏతికిత్డికి వచ్చను ఆ సీతాదేవి దగ్గరకు పోయి ఆ రాక్షస స్త్రీలంతా అడిగినారు ఏమమ్మా ఈ వానరుడు ఎక్కడు నుండి వచ్చినాడు ఎవడు ఎందుకు వచ్చి నీతో మాట్లాడినాడు మాట్లాడి నీవు మాట్లాడుతున్నావే అతనితో ఎవని యొక్క శుభవార్త నీకు చెప్పినాడు మంతను చేసినాడి ఏమిటి ఎవడు పంపించినాడో చెప్పవలసింది అన్నారు వైదేహి వారి చెట్లనే అంటే వైద్య సీత ఏమంటుంది వారికి కామరూపులకు దైత్యుల బాయలు మీకు గాక నా అతన ఎదురు పాముల పదంగులు పాములు గాకెదులకు సత్యమే ఆ మీరు కామరూపులైన రాక్షసుల మాయా మీకే తెలియగల కాదీ మాకు తెలియదు పాములకు కాళ్లు ఉన్నట్లు పాములకే తెలియను కానీ ఇతరులకు ఎలా తెలుసును ఇతని నొక్క నిషాటుని కాడి ఉన్న దానండి మీది లేత నేటికి ఎవడో రాక్షసుడు మహాభయంకరంగా గోచరిస్తూ ఉన్నాడిని నేను భయపడుతూ ఉంటే మీరు కూడా వచ్చి నన్ను భయపెడతారెందుకు మన సీతం గాచుకొని ఉండిని కొందరు భీమ రూపంలో హనుమంతుని పరాక్రమ ప్రకారం రావణ్ణి కిరింగించువారై అతిత్తమనం మన రావణు నద్ధకు మన చీకీ కొంతమంది సీతామహాదేవిని గాచుకుని ఉన్నారు కొంతమంది ఈ విషయమంతా చెప్పటానికై రావణుని దగ్గరకు పరిగెత్తినారుడొక్కడు మన యశోక రామ మచ్చమందు పోయి రావణుని చూచిఓ రావణా ఎవడో వానరుడు భయంకర స్వరూపుడు వచ్చి మన అశోక వనములో ప్రవేశించి సంవాదు బలం గణాయతంబుగా సీతాదేవితో కొంతసేపు మాట్లాడి ఆ ప్రమదావనము యావత్తు నాశనం చేసినాడు అరయనొక్క మహీజమైన ఆ ఒక్క చెట్టు కూడా పొరపాటును చొప్పు కూడా వదిలిపెట్టలేదు మొత్తం విరగద్రోసినాడు లకు వ్యస్తయం మురువీతితున్నవాడు ఆ రూపం చూస్తూ ఉంటే మహాభయంకరంగానున్న చూసుమా చూచే వారంతా అదరిపోతూ ఉన్నారు పని విషాధిముడు దేవేంద్రుడు పంపగా వచ్చినాడు పంపెను యమధర్మరాజు పంపినాడు కుబేరుడు పంపెను ఆ కుబేరుడు పంపగా వచ్చినాడు లేక రాముడా పంపనెట్టుకు వచ్చిన దూతయో ఎరుగరాదు లేక రాముడు ఆ సీత తెలుసుకొని రమ్మని పంపించిన దూత ఏమి ఈ విషయములో ఏదీ తెలియటం లేదు గడుపుని రామలి మా చిట్టులని కోపం గసగల్లా మేము పోయి ఆమెను అడిగినాము ఎవడు ఈ వానడు ఎందుకు వచ్చినాడు నీతో ఎందుకు మాట్లాడినాడు అని అడుగగా ఆమె కోపబడి మాతో ఏమన్నది అంటే మీ రాక్షసులు మాయలు మీకే తెలియవరే నాకు తెలియదు పాముల కాండు పాపులకే తెలుసు గానీ ఇతరులకు తెలియవు అలాగే ఎవడో రాక్షసుగా నేను భయప భయపడుతున్నాను నాకు తెలియదు అన్నది కాయము చేసిన వానరుని వధింపు అని అనివి నిరాక్షను రావణుండు వచ్చినటువంటి ఆ వానరు సంహరించవయ్యాయని చెప్పగా రావణుండు కోప సంవత్సరే శతాగ్రం గుణమండి ఆ కోపము చేత కన్నులు ఎర్రగా అయిపోయినవి శతాగ్రి గండును శ్మశానాగ్ని ది స్నేహ బిందువులు గోల ఘోష విశేషం గోల నష్ట బిందువులు రాలన్నా ఆ దీపము నుండి నువ్వని పుట్టి ఎలా అప్పుడు నువ్వు ఆ ప్రకారంగా కోపము చేత నేత్రముల నుండి బిందువులు రాలుతుండగా మహాశూరుల కింకర నామేయుల ఆ త్వనుల నతీత సహస్రములని యోగించిన నిగ్రహించడానికై తనతో అసమానమైన బలం గల వారు ఆ యమకింకరులతో సమానములైన ఎనభై వేల మంది కింకర నామదేవులైన రాక్షసులు పంపించినాడు మహాబలు ఘోర రూపులు మహాసత్తులకు ఎనిమిది వేల రక్షసులు ఆ మహాబలవంతులను ఘోర రూపులైనటువంటి రాక్షసులు ఎనిమిది వేల మంది ఒకేసారి బయలుదేరినారుణపుల వారు సేత దిగ్గజముల యొక్క చెవులు దొళ్ళు పడిపోతూ ఉండగా పెద్ద సింహనాథ గద ముసలము గత పిండి వాలకాల శల పరిఘపడ్డ సప్రాసకుందర తోమరాది వివిధ సాధనేసి గదలు ముసలములు పిండి వాలములు పరశువులు మొదలైనటువంటి అనేక సాధనములన్నీ ధరించిన వారయటం వెలువడి ఆ పట్టణము నుండి వెలుపలికి వచ్చి హనుమద్ల యుద్ధాభిమాత్యలో గమకించు శిలభొంగుల హనుమను పట్టుకోవాలని అగ్రిహోత్రములో తోకటానికి ఒత్తు ఒత్తుందా ఆుడు తొలమాదిరిగా బయలుదేరినారుమదేవుని భంగిన వర్తపరాక్రమం కాలుతున్న సమీర కుమారుడా చోరణం మీద గొర్జుని ఉన్నాడు మూడు లోకములు ఆక్రమించే సమయం త్రివిక్రమదేవుని యొక్క శరీరం ఉన్నదు ఆ ప్రకారంగా విజృంభమానము కానున్న హనుమనులై పొలిచి చుట్టూ నిలబడ్డారట హనుమ తగ్గ యుద్ధమును చేయలినని తలంచి సమర సన్నాహ సంరంభ విజృంభితు వచ్చినటువంటి రాక్షసులను చూచి మహా ఉత్సాహం కలిగిన ఆ హనుమ యుద్ధం చేయదల పరాక్రము పొంగియే ఆ లేళ్లను చూచిన సింహము కదా ఆ ప్రకారంగా విజృంభించిన వాడీ ఆదిరి ధరించిన లైకోలుగా మండిపడుచు లేరు పర్వతములే శరీరాన్ని పెంచినవాడయ్యి లేఖ పతితో ఇంద్రధ్వజముతో సమానమైన చూకా కెనములన్నీరిపోయేటట్టుగా సింహనాదము రెండు చేతులు అలా కొట్టినాడు ఆ రావంబునయ్యాకాశస్థ గంభీరో కన్న పుట నిర్భేదంబుగా వింప దేవాదుల్ ేవాదు చేస్తలుచిలి సమస్తమైనటువంటి దిక్కులన్నీ కూడా ప్రతిధ్వను ఇచ్చిపోయిన విధాని చేత రాక్షసులంతా కూడా దిగ్భ్రమ చెందిపోయినారుండి తరపైచేత గగనమునందుతున్న పక్షులన్నీ కూడా దీనారాగములు చేయుతూ క్రింద పడిపోయినవి చేసి ఆ ఈ భవన భయంకరంగా భుజాస్వాదనము చేసిన వాడ హనులకైనా ఎదురు పెట్టడానికి ఆ సాధ్యంగా అన్నటువంటి రామచంద్ర స్వామిని ఒక సన్నత మహాభుజ విక్రముడైన ఆ దేవతల చేత సుచిం పరిగిన పరాక్రమ లముడు అనఖుడు గంధవాహుడు ఆ మహాపురుణ మాతీ వాయుదేవుడు నాకు సంగతముడైన సుగ్రీవుడు నురంతా నాకు జయమునీత రఘుకుంజ దాసు దాసోహం కోసలేంద్ర కోసల దేశమునకు పోయిన రామునకు నేను దాసుడును సుమాయాత్రుడు సమస్త పర్వతములు కూడా కదిలించడానికి సమర్థుడైన వాయుని యొక్క బ్రహ్మాది దేవతల చేతమైన వరములు ఉన్నటువంటి వాడును పెద్ద మగటుగినటువంటి మన నాకు రావణ సహస్రములైన కొ రావణుడు ఒక్కడే కాదు ఇంటి రావణుడు వేచిమంది నాకు ఒక లెక్కలో కాదు రాముని కరుణాత సాధనందరందు రాముని అనుగ్రహం చేత నాకు అస్త్ర శాస్త్రములు అవసరము లేదు రాళ్లు వృక్షములే ఆయుధములుగా ఈ రాక్షసులందరినీ సంహరించి నమస్కరించి రాముని సన్నిధానానికి వెళ్ళిపోతాను నేను నిశ్చయించి ఆ యుద్ధానికి సన్నద్ధుడై నిలబడ్డా అందుకు ముల్లణునకు రాక్షలై సముధ్యానతో ఆ రాక్షసులంతా హనుమ యొక్క భుజాస్పాలనము చేతనే నిశ్చేస్థితులైపోయినారు నిలబడిపోయి కొంతసేపటికి చెప్పవిల్లి ఆ రాముడిని ఆజ్ఞ మనస్సుల అంచినవారై తోరణారూషుడైన హనుములు చూచినారు భీమంబులకు నిషాత శ్రుల ప్రాంగరములైన వారి యొక్క ఆశ్రములన్నీ ఒక్కసారి ప్రయోగించినారు హనుమీదానసింహం బుకడు నలిగి వైనయుం కోల తోరణాస్తం వైన కాలాయ సమయం లేలంగేలనందుకొని మహాగోపంగళ వాడై ఆ తోరణ స్తంభం మీద పెట్టి ఉన్నది ఒక పరిహాయుధము దాన్ని గరుడు కదా పాపుని ఎలా పట్టుకును ఆ ప్రకారంగా ఆ ధరించినటువంటి వాడయ్యే ఆకాశం ఆ గగనానికి ఉద్గమించి ఏ విచిత్రగతుల మహావేగం మన ప్రతించి శక్కుండు శతారంలం పోలిన పరిహాయుధం మన నొక్కొక్క దశ సహస్ర నికి లేచి విచిత్ర గతల చేత చరించుతూ దేవేంద్రుడు కదా వద్దయుం చేత పూర్వము రాక్షసులను ఎలా నరికను ఆ ప్రకారంగా ఇసిరి వేస్తూ ఉంటే దెబ్బకు పది వంద పోతూ ఉన్నారు ఎక్కడి వారెక్కడ మీది కిందట ఇంకా ఎవడైనా ఉన్నాడా అంటే లేరు అంతా అశాంతమైపోయినారు అంతా అందరూ అయిపోయినారు కదా అని మరలా సువర్ణ స్తంభం మీద ఎక్కినాడు పది శేషులకు రాక్షసులు వయభ్రాంతులై శీఘ్రతించే తీఖ్యులకు రాక్షస కింకరులు వార నుంచే నిహతులైరని రావణ్ణి కిరింగించిన ఎవరో మిగిలిన వారు పోయి చెప్పినారు రావణునకు ఓ రావణ నీవు పంపించిన ఎనభై వేల మంది కింకరులు హతమైపోయినారు సుమా ఆ వానరుని చేతిలో ఉన్నారు చంద్రుడు సంగత బుద్ధ్యా బాధ్యక్షుని కాయ్యదక్షుని ప్రహస్త కుమారుని జంబుమాలి అను రాక్షత్తమ పరాక్రమ శ్రీరుని పంపినాదికి వారి వల్ల కాదనే జంబుమాలి ప్రహస్తుని యొక్క కుమారుడు ఆ జంబు మాలేని మహాసమర్థుడి కనుక అతన్ని ఇక నీవు పోతే గాని ఆ వానరు సంగదేవిటో తేలతో అని అతన్ని పంపించినాడు అతడరు వెంతునంతకు మహాబలశాలి మురుత నోతి దొద్ధతులకు దైత గింతనుల తప్పక అంతా జండల వినాశత పైన ఎనభై వేల మందిని సంహరించి తోరణ స్తంభం మీద కూర్చొని చూస్తూ ఉన్నాడట చాలా ఆలస్యమైందే ఎవరూ రాలేదే ఏమి చేయవలనది ఆలోచించి ఆ అశోకవన మధ్యమునందు ఒక అబ్బా ఆ బంగారు మయమైన ఒక మేడ గోచరిస్తూ ఉన్నది ఈ వరమంతా నాశనం చేసినాను కానీ మేడ మిగిలిపోయిందే దీనినే ఎందుకు నాశనం చేయలేదావి లేచి దానిమీదకు దూకినాడు భుజ విక్రమ ప్రకటింప్రసాదం విశాలమైన తేజోజాలం మన రెండవే ఆ తన తేజస్సు చేత రెండవ సూర్యుడా ప్రకాశించు వింభించి ఆ శరీరాన్ని పెంచి విజృంభించిధారాధం గజ్జిల్లు తూ సింహనాతంబు చేసిన ప్రళయకాలము నందలి మేఘం గత గజ్జిల్లితేలా ఉండును ఆ ప్రకారంగా ఒక సింహనాదం చేసినాడు ఆ జగములన్నీర్నిలే ఆ ధ్వని చేత జగముల జగత్తంతా కూడా సంచలించే పర్వతములన్నీ ఊగిపోయినవి వరలబడిసులన్నీ ఆ సభద్రములు పొంగి పరలు పడిపోయినవినత భూతములు ఆ భూతములన్నీ కూడా నిశ్శబ్దములైపోయి పోయినవి దిక్కులు పీతలు వారే దిక్కులన్నీ కూడా బ్రతలైపోయినవియే లక్ష సంతానము మింత నుండి వసుధంబడి ఎన్ బోహులు ఆత్మరోతున్న పెద్ద ధ్వనిజు చూపొచ్చులన్నీ గగనము నుండి క్రిందపడి చచ్చిపోయినవి అంత పొరుచుతు రామునింబంతము తోడక్ష్ణుని భానుకుమారు సమీరుని శశీకంతుని చంద జూటి జన కక్షి నాథత నూ జనా విభక్తి నాకు జయమిత్తుడుగా కను సన్ను తిందుమ లక్ష్మణముగ్రీవుడు ను సాంభముద్దిన్ని మొదలైన దేవతలంతా నాకు జురుగాకాయని ప్రార్థన చేసి ఆయన వంశాసు ఆ రామునకు నెలకు ఆ నిలు నా కౌల సుతు నేను పుత్రుడనుమారున కాను ఆ కనిసమున్నంతకుంట నల్ల తినవాందరకు కూడా యమేను అందువల్ల నాకు రావణంతేమి ఆ రావణులు వేరి పని అయినప్పటికి నాకొక సాధనం జలనందలంకను కాదు చేసి ఆ నాకు ఆయుధములు అవసరము లేదు వృక్షములు రాళ్లే ఆయుధములుగా శుభులందరినీ సంహరించి లంకను యావత్తు నాశనం చేసి ఓ తన యొక్క భక్తుల భక్తుల రాములకుల మహాదేవికి నమస్కరించి